ఇక్కడ ఈ విశ్వ అంతా కూడా చేత వ్యాపించబడింది కూర్చోబడింది నీవు శుద్ధ బుద్ధ చైతన్య స్వరూపుడి చిత్తమైనటువంటి నీచ వృత్తి నీచమైన చిత్తవృత్తి పొందవద్దు ఎందుకోసం చెప్పేసి అంటే ఇక్కడ విశ్వమంతా కూడా ఒక నిర్గుణమైన నిరంజనమైన నిరాకారమైన ఒక తత్వము ఏర్పడింది ఇది దాని యొక్క మాత్రమే వీళ్ళ ప్రధానంగా మట్టి ఏ విధంగా అయితే వివర్తం అవుతుందో ఆ వివర్తమైనటువంటి దాన్ని అంగీకరించడం అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఆ రకంగా స్వయా వ్యాప్తమిదం విశ్వం స్వయప్రహతం యథార్థక ఇది నీవు విశ్వం కూడా నీతో తయారు చేయబడింది చెప్ప చెప్పబడుతోంది శుద్ధబుద్ధ స్వరూపస్వం ఆగమ క్షుద్ర చిత్ర శబ్దాన్ని దాటి కొంచెం పైకి పడినట్లయితే నువ్వు శుద్ధుడవైనా బుద్ధుడవైనా స్వరూపాన్ని కలిగిన వాడివి అంటే అంతర్బలోకమై ఆత్మ జ్ఞానాన్ని కలిగి పరిశుద్ధ స్థితిలో ఉన్న వాటి అటువంటిప్పుడు క్షుద్రమైన ఈ అపరిశుద్ధమైన చిత్తవృత్తికి మీరకమైన ప్రాముఖ్యత ఇవ్వనవసరం లేదు ఈ ఇందువల్ల అంటే ఈ చిత్తవృత్తి అనేది పాసనల ఏర్పడేది ఈ కాబట్టి వాసనామైన చిత్తవృతీ ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆ మూలమైనటువంటి దాన్ని అర్థం చేసుకో అని చెప్తూ వస్తున్నాడు ఇక్కడ దీవ నిరపేక్ష నిర్వికారో నిర్భర శీతలాశయో భవ చిన్మాత్ర ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే నీవు నిరపేక్ష కోరిక లేని వాడవుతానము లేని వాడవున స్వరూపుడుగా ఉంది శాంతిని ఆశయంగా కలిగిన వాడివి అగా చైతన్యంతో ఉన్నటువంటి బుద్ధి స్వభావం కలిగిన వాడివి నువ్వు ఏ రకంగానూ శోభచే పొందింపబడిన వాడు కాదు కాబట్టి చిన్మాత్రంతో మాత్రమే నువ్వు స్వరూపంగా ఉండు అని శబ్దం గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఎందుకోసం చెప్పాల్సి వస్తుందంటే అపేక్ష వికారము నిర్భరము శీతలాశయము ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవా మనస్సుకు సంబంధించినవా ఆత్మకు సంబంధించేవా ఆత్మ విషయాలు ఎన్నిక సంబంధం లేదు లేనప్పుడు నువ్వు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా నువ్వు కోరిక లేని వాడివిడైన వాడివి నువ్వు అదే విధముగా చిన్న స్వరూపుడివి శాంత ము శాంతిలో కొడుకున్న ముక్తి స్థానాన్ని కలిగిన వాడివి నీ యొక్క చైతన్యాన్ని లెక్క వేయడానికి అవకాశం నువ్వు క్షోభతో ప్రోభ వాడివి కాదు చిన్నమాత్ర చైతన్య మాత్ర స్వరూపస్థితులుగా ఉంటున్నావు అంటున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చిహ్మాత్ర స్వరూపుడయ్యాడా చిహాకర స్వరూపుడు కాబట్టి ఇవన్నీ ఉన్నాయా అనే ప్రశ్న కూడా తెలుసుకోవాలి మళ్ళీ రివర్స్లో నీవు ఎప్పుడు కూడా చైతన్య స్వరూపుడు అయి ఉన్నావు చైతన్య స్వరూపుడు ఉన్నప్పుడు నువ్వు ఈ భావాలన్నీ కూడా కరిగి ఉంటున్నావు కరిగి ఉండడం నీకు కోరికనేది వికారం అనేది లేదు నీకు ప్రత్యేకమైనటువంటి చైతన్యమే ఘనంగా ఉన్నటువంటి శాంతిని మాత్రమే ఆధారంగా కలిగినటువంటి లోతు ఒక బుద్ధిని కలిగి ఉంది కర్మ చేత కాలము చేత కండా ఉన్నావు ఇక్కడ ఎందువల్ల అంటే మనకి సాంఖ్య దర్శన ప్రకారముగా కర్మ కాలము కర్మ కపితమైనది అని చెప్పే ఈ కాలము కర్మ రెండు కూడా కభ కలిగిస్తాయి అంటాడు కాలము అవిద్యా స్వరూపంగా చెప్పడం జరుగుతూ వచ్చింది అదే విధంగా కర్మను కూడా అవిద్యా స్వరూపంగా చెప్పడం జరుగుతూ వచ్చింది ఒక స్థితిలో కాబట్టి వాటి అన్ని కూడా అవి మాత్రమే ఉంటాయి కాబట్టి నువ్వు నిర్వికారమైనటువంటి ఒక స్థితిలో అనుభవిస్తున్నప్పుడు అక్కడ ఏమి ఉండవు అనేటువంటి ఒక భావన అక్కడ సూచిస్తున్నాడు అంతేకాకుండా ఇంకో మాట చెప్తున్నాడు ఆకారం అమృతం బిద్ధి నిరాకారం నిశ్చలం ఏడుకున్నదా అబద్ధం తెలుసుకోవు నిరాకారం నిశ్చలం నిరాకారమైదు నిశ్చలం అని తెలుసుకోవు సంభవ ఈ తత్వాన్ని ఉపదేశం చేసుకోవడం వల్ల మళ్ళీ పుట్టుక అనేటువంటిది నీకు ఉండదు ఏ ఇక్కడ సమస్య అంతా ఇక్కడ దేని వల్ల వస్తుందంటే జన్మ వల్ల కర్మ కర్మ వల్ల జన్మ ఈ జన్మరాహిత్యం ఏర్పడుతుంది ఏ ఈ జన్మరాహిత్యం అనేది నువ్వు అభిప్రాయం జన్మ పొందడమే నీ చేతు జన్మరాహిత్యం మీ చేతుల్లో ఎలా ఉంటుంది ఈ సమస్య ఇప్పటి కాదు సృష్్యాది నుంచి వస్తున్న సమస్యే ఈ సృష్్యాది నుంచి వచ్చిన సమస్యలో నువ్వు ఒక భాగమై ఉన్నావు అక్కడ నీ ప్రమేయంతో ఏం జరగదు అదొక నియతి మాత్రమే ఆ నిర్ణయానికి లొంగబడి ప్రతినిధి జరుగుతుంది అది ఒక విధి మార్చడానికి వీలుంది కాబట్టి ఆ భావాన్ని మనం తీసుకున్నప్పుడు నీవు కనపడేదంతా కూడా అబద్ధమని తెలుసు తెలుసుకో కనపడదా కూడా నిశ్చలమైందని తెలుసుకో కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకున్నట్టయితే ఆ యథార్థాన్ని కనుక తెలుసుకున్నట్టయితే నీకు మళ్లీ పుట్టడం అనేటువంటి జరగదు వీడ ఉద్దేశం ఎంతసేపు కూడా జన్మ అనేది అనవసరమైనది జన్మ అనేది బాధతో కూడుకున్నది భయంతో కూడుకున్నది దుఃఖంతో కూడుకున్నది అని వీళ్ళు భావిస్తున్నారు జన్మ ఒక సహజమైనటువంటి స్థితి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ భావన రాదు అంటే ఇక్కడ నేను అష్టావకర గీతం ఖండించడం నా ఉద్దేశం వీడు అద్వైత వేదాంతం గానీ మిగతా వాళ్ళు గాని చెప్పేటప్పుడు ఈ జన్మ సాధ్యము కర్మ ద్వారా సాధ్యం అవుతున్నారు వాళ్ళు అదే అమ్మ సిద్ధము అంటారు జన్మకు నువ్వే ప్రయత్నం చేయక్కర్లేదు మరణానికి కూడా ప్రయత్నం చేయక్కర్లేదు కర్మ కూడా ప్రయత్నం చేయక్కర్లేదు అప్పుడు నీలో కర్మ లేదు కర్తృత్వము కర్మ ఫలాపేక్ష లేదు అనే భావన అమ్మ చెప్పారు వీళ్ళేమంటున్నారు నువ్వు ప్రయత్న పూర్వకంగా సాధనా విధానాల ద్వారా నిన్ను నీవ్ అర్థం చేసుకుని కొంతవరకు ముందుకు వెళ్ళు అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు అమ్మ అసలు సాధనే పనికిరక్క అవసరం లేదు అంటారు సాధన చేయబోయి నువ్వేం చేయబోతున్నావు అని అడుగుతావాడ అంటే ఇక్కడ క్వశ్చన్ ఎక్కడొస్తుంది అంటే సిద్ధాంతపరంగా జన్మ సిద్ధమా సాధ్యమా జన్మ ప్రకృత వికారమా ఈ ప్రశ్నలు వేసుకోవడంలో దీనికంతా కూడా వికారమని ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చారు ఆ గుర్తింపు ఇచ్చిన వాడు ఈ వికారంలో కూడుకున్నది కాబట్టి ఇది హేయము ఇది వర్త్యము ఇవంటి జన్మను తిరిగి మనం పొందకూడదు అన్న ప్రయత్నం చేయాలి అంటారు వాస్తవానికి సహజ స్థితి కంటా కూడా ఇది విరుద్ధంగా ఉంటుంది ఎలాగో చెప్తాను ఒక చెట్టు కొన్ని కొమ్మలు ఉంటాయి కొమ్మలు రావడం అనేటువంటి చెట్టు యొక్క లక్షణం కొమ్మలు వికారం అని చెప్పేసి నువ్వు అనుకోవడం నువ్వు తప్పు గాని చెట్టు ఎప్పుడు అనుకోవటం లేదు అదే అర్థంగా జన్మరావడం వికారం అనుకుంటున్నావు కాబట్టి జన్మరాహిత్యం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఇది వికారమే పని లేదు ఆ జమ్మైత్యాన్ని పొందాలని ప్రయత్నం చేయాల్సిన పని లేదు కాబట్టి ఈ భావాన్ని ప్రకారం తీసుకున్నప్పుడు ఆకారం అంత సమ్మిరా అని చెప్పినప్పుడు ఆకారంతో కూడ ప్రతిదీ అబద్ధమే అమ్మ ఐదో చాప్టర్ లో సంక్షే వైభవ అనే చాప్టర్లో చిదంబర మాట్లాడుతూ వికారము చేతనే ఆకారం వచ్చింది కదా అంటారు అమ్మ అది చేత కాదు వికారమే అయి ఆకారం వచ్చింది కదా అర్థం చెప్పుకోవాలి అవును వికారమర సృష్టి యొక్క అది సిద్ధస్థిదే దానిని అంగీకరించాలి వికారమూ తప్పగవంతు స్పందన కలగడం అనేది వాళ్ళు కలిగిన వికారం కాబట్టి అక్కడి నుంచి వికారంగా అయింది అదే మూలంలో కలిసిన స్పందన నువ్వు వికారమ నువ్వు పేరు పెట్టుకుంటున్నావు ఆయన పెట్టుకోలేదు మనందరం థర్డ్ దర్శనం గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఫస్ట్ దర్శనం గురించి మాట్లాడుకుంటున్నాము ఈ థర్డ్ దర్శనం గురించి ఫస్ట్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు మన ప్రమేయంతో మనం మాట్లాడుకుంటున్నాం కానీ మూలంలోకి వెళ్ళి మూలం స్వరూపాన్ని తెలుసుకుని మనం మాట్లాడుతున్నాము కాదు కదా మరో డప్పుడు ఈ సాధన క్రమంలో ఈ సిద్ధాంతాలు కాని ఈ రాద్ధాంతాలు కానీ ఎంతవరకు అవకాశం ఉంది అన్న ప్రశ్న కూడా వేసుకోవాలి కదమ్మా ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఇంతవరకు చేస్తున్న బోధలో ఏం చెప్తున్నాడు నీవు ఆత్మవు చిత్ స్వరూపానికి అసంగుడవి నీవు నిర్మి నువ్వు క్షి వాడివి నువ్వు శాంతియే లక్ష్యంగా జరిగిన వాడివి ఆకారం లేదని తెలిస్తేనేగా ఇది నిన్న అనుకున్నాం కదండి ఇదే మాట అనుకున్నాం అంటే తాడు తాడు పాము రెండు తెలిసిన వాడికే ఇదే అది అర్థం అవడానికి తను తను లేని స్థితి తనకి నిద్రలో అన్నా సరే అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఆత్మ అంటూ తనకి కాకుండా ఉన్నది తెలియకుండా అనుభవంలోకి తెలి తెలియకుండా అనుభవంలోకి వచ్చింది కాబట్టి దాని వేపి వెళ్ళబోతుంది ఇదే వచ్చింది ఎందుకు ఇది జరుగుతుంది ఎందుకు విచారణలు సాధనలు ఎందుకు జరుగుతాయంటే ప్రతిదీ మూలంలోకి వెళ్లటం అనేది ఒక ఆకర్షణ అది సృష్టిలో ఉన్న నియమం అది జగత్ ఇప్పుడు బ్లాక్ హోల్లోకి సృష్టి అంతా వెళ్ళిపోతోంది అని చెప్తున్నారు కదా వెనక్కి వెళ్ళిపోతుంది అని ఆ వెళ్ళిపోవటం అనేది ఎవరు చెప్తున్నారంటే అది అట్లా వెళ్ళటం అనేది ఒక కాలం ఇక్కడ మనకు ఒక సంవత్సరం వందేళ్లైతే అక్కడ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా సరే ఏదో ఒక టైం తర్వాత అది వెనక్కి వెళ్ళటం అనేది సృష్టిలో ఒక నియమంగా ఉంది అంటే తన మూలం వైపు తను ఆకర్షింపబడటం సృష్టిలో ఉన్న ఒక నియతి అని అర్థమైందనియో అందువల్ల మనిషికి కూడా ఏమైతుందంటే నేనే తెలుసుకోవాలనే సాధన ఎందుకు మొదలైంది అది అయి ఉన్నప్పుడు మళ్ళీ వాడు సాధన ఎందుకు చేస్తున్నాడు అనిపిస్తుంది అనిపిస్తే అప్పుడు నేను ఆత్మనై ఉన్నాను ఆత్మనై ఉంటే నేను నాకు భిన్నంగా ఉన్నది నాకు భిన్నంగా ఉన్నది నేను తెలుసుకోగలను గాని నన్ను నేను నేనుగా ఉండడమే కుదా తెలుసుకోవడం అనేది ఉండదు అప్పుడు నేను నేనుగా ఉండడం అనేదే కదా జరిగేది మరి నేను నేనుగా ఉండకుండా ఎందుకు ఈ పనులన్నీ జరుగుతున్నాయంటే ఇది మూలంలోకి వెళ్ళటం అనేది సృష్టి నియమంలోనే ఉంది అందువల్ల మనకు కూడా ఈ వదులుచుకోవటం అనే లక్షణం ఇక్కడ ఈ సాధనగా బయటపడుతోంది మూలంలోకి వెళ్ళడం సృష్టి ఉన్నప్పుడు మూలంలో రావడం కూడా సృష్టిని అనుకోవాలి అవును అవును నీ ప్రయత్నం అంటే లేదన్న ఇది కూడా జరపబట్టే ఎందుకంటున్నానంటే ఇదే మాట వచ్చింది ఇది స్వామీజీ ఏం చెప్తారు స్వామీజీ ఎందుకు చెప్తారు సాధన అనిపించేది అమ్మ అసలు ఏం సాధన చెప్పలేదు కదా ఈయనందుకు సాధన చెప్తారు అనిపించేది చూస్తే ఆ పిల్లలు వాళ్ళ అనుభవాలు వాళ్ళ ఆనందం అది చూస్తే ఓహో వీళ్ళకి ఇట్లా చెబితే గురువు కాబట్టి ఆయన గుర్తింపు చూపిస్తున్నారు వాళ్ళకి వాళ్ళు వచ్చిన పని అది అందువల్ల గుర్తింపు చూపించాలి అమ్మ అక్కర్లేదు అమ్మకా చేయాల్సిన పని లేదు వీళ్ళందరు ఇప్పుడు స్వామిజీ లాంటి వాడికి ఒక చూపుతో దూరంగా ఎక్కడ ఉన్న వాడికి కూడా ఒక వాళ్ళొక స్మరణతోనే వాళ్ళకి అందింది ఆ అందుకోగలిగిన వాడికి ఇంత పని జరగట్లేదు కానీ వీళ్ళందరూ కూడా అందుకున్నారు ఎందుకంటే స్వామీజీని అమ్మ అడిగారు ఆత్మ సాక్షాత్కారం అంటున్నావు కదా నాన్న అంటే ఏదో ఒకటి ఆత్మ ఏదో ఒక రూపంలో నీకు తెలియబడింది కదా అప్పుడు మరి అక్కడ ఆకారం వచ్చింది కదా అన్నది అట్లా చూసుకున్నా ఏదో రూపంగా తెలియపడటం జరిగింది అది అమ్మ కూడా ఒప్పుకుంది తెలియబడింది కదా అని అమ్మే అడిగింది ఆయన్ని తెలియ తను తెలుసుకుంది తెలుసుకుంది తనది అయ్యి కూడా తను ఎందుకు తెలుసుకుంది తెలుసుకోవాల్సిన ఆలోచన అమ్మకు కూడా కలిగిందిగా సృష్టికారంగా తీసుకోలేదు కానీ నీ మూలంలోకి నువ్వు వెళ్తామనే సహజంగా తీసుకోవాలి అంతే తేది మూలంలోకి రావడం ఎంత సహజమో మూలం నుంచి వేరవడం కూడా అంతే సహజంగా విసిరు వేయబడితేనేగా మళ్ళీ లోపలికి వెళ్తావు కాబట్టి ఇవన్నీ మనం తర్వాత అనుకున్న మాటలు భగవద్గీతలో భాగవతంలో ఒక పద్యం ఉంది ఒక పరి జగమ్మూడి వెళ్ళినది అవును ఒక పది లోపలికి కొనుసు నువ్వు భయము తన కాబట్టి బయట పెడుతున్నది నువ్వే సభలు తీసుకుంటున్నది నువ్వే అంటే అవును కాబట్టి తీసుకోబడ్డం అంత సహజము వెలుపరికి రావడం కూడా అంతే సహజం కదా సాధన క్రమం అవసరం ఏది ఇంతవరకు వేసుకోవాలి ఈ వేసుకున్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది ఈ వైవిధ్యంతో కూడుకున్న సృష్టి ఎందుకు వచ్చింది అందరూ మూల ఉన్నప్పుడు మూల ఉన్నప్పుడు ఈ మూల లో ఉండేది ఒకే ఒకే భావం అయినప్పుడు అందరూ ఒకే ఆలోచించారు కదా అనేక రకాలుగా ఎందుకు ఆలోచిస్తున్నారు అన్నప్పుడు కర్మ వాసన ఇటువంటివన్నీ పేర్లు పెట్టారు అవిద్య ఇవన్నీ పేర్లు పెట్టారు పెట్టి వీటన్నింటినీ గడిచి వెండినట్టు ఒక మూలానికి పెడతావు అని చెప్పుకుంటూ వచ్చారు సో కాబట్టి ఒక ఒక భావాన్ని వీళ్ళు మనం ఇంపోజ్ చేశారా వాస్తవంగా ఉందా ప్రశ్న వేసుకోవాలి వాస్తవానికి అది సిద్ధమైనటువంటి స్థితిలో తీసుకుంటే అంత ఒకటే ఇప్పుడు చంద్రుడు కొన్ని రోజుల పాత్రమే వెలుగుతాడు బాగా కొన్ని రోజులు వెలగడు అమ్మ దాన్నే ప్రశ్న వేస్తూ ఈ చంద్రుడు కూడా వెలగడానికి కొంత టైం ఉంటుందేమో అనే మాట ఇదే మాట అంటారు అవునా కదా అవునండి అటువంటిప్పుడు దానికి కూడా ఒక నియంత్రీ ఉంది అని చెబుతారు ఎప్పుడైతే నీతి ఉందో అదే నిర్గుణమై ఉందో ఏదో సగుణమ కూడా బయటికి రావడం ఎంతో అంతే అవును బయటికి రావడానికి కూడా అవసరం లేదు మరిక్కడ నువ్వు కాల కర్మకు వల్ల కాలము చి కర్మచార్యాల క్షోభ పొందడం వల్ల ఈ నుంచి రెండింటి నుంచి స్థితుల నుంచి దాటి వెళ్ళాలి అని ఒక ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలోనే మిగతా మిగతా విధానాలని మనకు వస్తూ కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మూలం ఉందో అది ప్రతి వ్యక్తికంతా కూడా వేరుగా లేదు కానీ ఆ మూలాన్ని అర్థం చేసుకుని చెప్పడం చెప్తున్నాడు లోక రుచి చెప్పడానికి ఒక మార్గం ఒకటి ఇష్టంగా ఉంది ఒక మార్గం ఒకటి ఇష్టంగా ఉంది ఒక రకంగా ఆలోచన ఆలోచన విధానంలో మార్పు అంతే కాబట్టి కేంద్రీకృతమైన శక్తిలో ఉన్నటువంటి మూలం నుంచి వేరే కనపడుతుంది కానీ మూల నుంచి వాస్తవానికి వేరు కాలేదు ఇది కూడా దాని యొక్క స్వరూపమే అయినప్పుడు మళ్ళీ మూలంలోంచి మూలంలో కలవడం అనేదాన్ని ప్రయత్నం ఎక్కడి కొరకు తోపడుతుంది వేసుకున్నారు కాబట్టి అందుకే వీటిని వైదిక సాంప్రదాయంలోనే తొలి రోజుల్లోనే వైవిధ్యంతో కూడుకున్న అభిప్రాయాలు వచ్చాయి ఒక ఉపనిషత్తులో చెప్పి ఇంకో ఉపనిషత్తులో చెప్పిందని ఉపనిషత్తులో ఖండించారు అందువల్లే బ్రహ్మ సూత్రాలు రాయడం జరిగింది ఈ ఉపనిషత్తులో ఉండే భేదాలను తొలగించడానికి అని అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక టీచర్గా మీకు ఒకటి చెప్తున్నాను ఇంకో మాస్టర్ ఇంకో టీచర్గా ఒకటి చెప్తున్నారు ఇంకో మాస్టర్ చెప్తున్నారు చెప్తున్న సబ్జెక్ట్ ఒకటే దాని చెప్పే పంతంగా ఉంటుంది అనుకోండి అప్పుడు వేరుగా కనపడుతుంది అదోనా కానీ ఒకటేనా కదా ఇందులో రెండే మూలము స్థూలము ఈ మూలము నుంచి స్థూలం వచ్చింది కావాలని వచ్చిందా వస్తే ఇదే రూపాయి రావాలి అది జరిగింది అది జరిగినప్పుడు మళ్ళీ చూల మూలంలోకి వెళ్ళాలా జరగడమే ఉంటుంది కానీ నడిపించుకోవాలి ఉంటది అటువంటిప్పుడు అక్కడ సత్యమేగా అంతే అటువంటిప్పుడు ఏ భావాల్లో ఎక్కడ ఎందుకు సమస్య ఎక్కడ సమస్య వస్తుంది ఈ ఎక్కడ సమస్య తీసుకెడుతోంది ఏ జేడాలో వస్తుంది ఇది అనే ప్రశ్న వేసుకున్నప్పుడు మనం ఆ మూలం యొక్క స్వరూపాన్ని స్వలం యొక్క స్వరూపాన్ని అంచనా వేసుకోవడంలో తేడా ఉండడం వల్ల ఈ స్వూలం పంచభూతాలతో ఏర్పడింది అని ప్రత్యేకించి భావించడం వల్ల మరి పంచభూతాలు కూడా దానిలోంచి వచ్చినేగా అంతేగా మరి పంచభూతాలకు మూలమైన మహంకారం కూడా దానిలో వచ్చిందేగా అందులో కూడా అంత మూలమే ఉన్నప్పుడు ఈ మూలమ యొక్క విభూదే కదా నువ్వు సూర్యుడికి సూర్యుడి కిరణాలకు ఎండకు తేడా చెప్పగలవా చె అంటే సూర్యుడి దగ్గర వేడి ఎక్కువగా ఉంటుంది అది భరించలేదు కిరణం దగ్గర చెబుతున్నాం అంతేవానికి అంతేగా సూర్యుడు అంటూ ఉండబట్టేగా మిగిలిన జరిగినాయి అదే విభూది అంతే అవును సూర్యుడు కిరణములు కాని వేడి కాని వెలుగు కాని కాంతి కాని ఇవన్నీ కూడా ఎండ కాని ఇవన్నీ కూడా విభూతి అంటాం ఈ విభూతిని గుర్తించి దీన్ని కీర్తించడం ద్వారా పరమేశ్వరుని గుర్తించవచ్చు ఇది నీకు వ్యక్తమైనటువంటి వ్యక్తావ్యక్త స్థితి అవ్యక్తుడు నీ వ్యక్తుడువి వ్యక్తుడైన వాడు ఆ వ్యక్తావ్యక్త స్థితిలో ఆధారంగా చేసుకుని అవ్యక్త స్థితిని ఉపాసన చేయాలి ఆ ఉపాసన చేయడం కోసం గానీ ఒక మార్గం తెచ్చుకున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకుంటే ప్రశ్నలు కొన్ని పుస్తకాలకి ఎగ్జిస్టన్సే ఉండదు ఎందుకు ఉండదు అని చెప్పేసి అంటే మూలము నుంచి స్థూలము లేకుండా ఎలా అయితే జరిగిందో స్థూలము నుంచి మూలం కూడా తన ప్రమేయం లేకుండా అందులో కలిసిపోవాలిగా అమ్మాయితే జనాల్లో మానవ మానవ శక్తి కృష్ణశర్మ గారితో మాట్లాడుతూ ఏమంది జన్మ ఇచ్చిన వాళ్ళే జన్మరాహిత్యం కూడా అంది జన్మరాహిత్యం కోసం నువ్వు మళ్ళీ అదే మాట చాలా పదమూడవేట అన్నారా లేదా కాబట్టి అక్కడ ఏమని అర్థం అవుతుంది అక్కడ అక్కడ ప్రయత్నం పనిలేదు అని సిద్ధ వస్తులే అని మానవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు చైతన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది ఆ సిద్ధవస్తులే మీకు అనేక రకాలైన వికారాలుగా తా రూపొందింది పరిణమించింది అనే భావాన్ని అంగీకరించినప్పుడు ఈ పరిణామం యొక్క స్వరూపమే అది కదా ఒక శిశు అప్పుడు పుట్టిన శిశువుగా యువకుడు అవుతున్నాడు వృద్ధుడు అవుతున్నాడు శరీర త్యాగం చేస్తున్నాడు అది యువకుడి స్థితి నుంచి వృద్ధస్థితి నుంచి శరీర త్యాగస్థితి వరకు కూడా అంతే ఇక్కడ అంటే ఇప్పుడు ఒక్కటన్నాయా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు అడుగుతుంటే అప్పుడు ఆహారం అంటే భగవంతుడు ఒకటి సృష్టి చేసి వదిలేసాడు సృష్టిలో మనిషి పుట్టినప్పుడే మనిషి కాని జంతువు గాని దానికంటే ఒక ఆహారంగా సృష్టి జరిగింది ఇది వరకు రోజుల్లో లేన ఇన్ని కొత్త రకాల ఆహార పదార్థాలు ఇంతమంది ఎందుకు వండుకొని తింటున్నారు అంటే ఆ ఉన్న పండ్లు కూరలు ఇవే ఉన్నాయో అవి వాటిగానే తినచ్చు తినక తెలివిని భగవంతుడు ఎట్లా ఇచ్చాడో అంతే కదా తెలివి వాడు కదా మనం అట్లా మూలంలోకి వెళ్తే ఆ తెలివి కూడా భగవంతుడు ఇవ్వబట్టే కదా ఇన్ని రుచులు పుట్టినాయి ఇన్ని రుచులు పుట్టడం వల్ల ఇన్ని రకాలుగా వాటిని పక్కన చేసుకుంటున్నారు తింటున్నారు అట్లా సాధన కూడా మరి ఇప్పుడు వాడిచ్చింది అయింది కదా అనిపిస్తుంది ఎందుకంటే ఆ తెలివి వాడివ్వకపోతే వీడికి ఆ తెలివి ఎక్కడ నుంచి వచ్చింది మరి మూలం అని పెట్టుకున్నప్పుడు మనం ఈ తెలివికి కూడా మూలం అదేగా మరి ఇన్ని రకాల సిద్ధాంతాలేగా ధర్మ భ్రష్ లేరు భగవంతుడే ధర్మంగా పెట్టుకుంటే భగవంతుడు దాన్ని చేరడమే తన ధర్మం ఏదైనా సరే అదే దాన్ని చేరడం అది నువ్వై ఉండడం అనేదే నీ ధర్మం స్వధర్మం అంటే ఇదేగా అదే దాన్ని మూలంగానే పట్టు ఇవన్నీ కూడా ఒకసారి దాంతో ఇప్పుడు ఎవరు రాసినా ఎవరు చెప్పినా దానికి ఉద్దేశం ఏంటంటే మూలము స్వలము సంబంధం చెప్పడమే అంతేనా ఇంకోటి స్వలాన్ని వికారంగా గుర్తించేగా అవును అటువంటిప్పుడు ఈ వికారం స్వరూపం వివర్తవాని ఒకళ్ళని పరిణామానికి అంటున్నారు పరిణామవాదులు వివర్తవాదు ఇద్దరు వచ్చారు వీళ్ళందుకే కాబట్టి కుండ ఏ విధంగా అయితే మట్టి కుండగా మారుతుందో బాణగా మారుతుందో ఇంకో మారుతుందో ఇంకోరా మారుతుందో ఈ సృష్టి కూడా అలా మారింది అని ఇది ఒక పరిణామ క్రమము అది బయట నుంచి లోపలికి ఎలా రావడమో లోపలి నుంచి బయట కూడా అలాగే జరుగుతుంది కాబట్టి ఈ భావాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు అష్టావక గీత లాంటి పుస్తకాలు చదువుకునేటప్పుడు ఉండేటువంటి ఆలోచన వేరుగా ఉంటుంది ఒక్కసారి ఈ దృష్టిలో దొరకు చెప్పిన పదహారు శ్లోకాలు ఒకసారి చదవండి చదివినప్పుడు మీరు మీరు ఒకసారి మరణం చేసుకోండి మరణం చేసుకోండి ఇక్కడ ప్రతి ప్రతిదానికి కూడా ఇప్పుడు మన సీతాపతి దాత సీతాపతి దాతంబరం తాత గారు అమ్మతో మాట్లాడుతూ నీవు చెప్పిన ప్రతిదీ అద్వైతానికి బావ తీస్తుంది కదమ్మా అంటారు ఉన్నదే అది కదా అంటుంది అమ్మా అంటే అప్పుడు ద్వైతం లేదని కాదు అర్థం అద్వైతమే ఉండి ద్వైతముగా ఆభాసిస్తోంది రెండు ఉంటే కానీ ఒక ప్రాముఖ్యత తెలియదు అని అమ్మ చెప్పారు క్లియర్ ఒక చోట ఒక జీవితంలో అది రుజువు చేసి చూపించారు కూడా అమ్మ ప్రత్యేకించి రెండు ఎందుకు ఉండాలి అని చెప్పారు కూడా ఉండడం వల్ల ఒకటేమిటో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రెండు ఏమిటి అనబడేటువంటిది పరిమితమైనది ప్రజంబమైనది ఆభాసమైనది ఇలాంటి పేరు మనం ఏదో కొన్ని పెడుతున్నాం వాస్తవానికి ఏమిటి అని చెప్పేసి ఈ మొత్తం పూర్ణమైనప్పుడు పౌర్ణత్వమే అయినప్పుడు దాని నుంచి మళ్ళీ నువ్వు తిరిగి కొత్తగా పూర్ణ భవల్సిన దాని దానికోసం అప్పుడు విధానాలను ఎంతవరకు పరిశోస్త మళ్ళీ సాధర్మ్యాన్ని తెచ్చుకోవడానికి ఏం చెయ్యాలి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ విభూతి కీర్తించినట్టుగా నువ్వు ఆ సాగర్మ స్థితి పొందుతావు ఒకటి సో ఇవన్నీ కూడా పరోక్షంగా ఏమిటి కొన్ని ఒక సాధనా క్రమాన్ని ఇవి సలహా ఇస్తున్నాయి మంచి చెడు రెండు లేని వాడు మమేకత్వంతో ఉన్నప్పుడు వివేకత్వంలో ఉన్నప్పుడు ఈ సాధనాక్రమానికి కూడా అవకాశం దొరుకుతుంది కదమ్మా కాబట్టి ఆలోచించేటువంటి దృక్పథము ఆ ప్రకృతి అనుకుందాం ఉదాహరణకు సాధన చేయడానికి ప్రేరణ కూడా ఆ మూలమే చిందనుకుందాం అంటే ఇక్కడ ఈ స్వలంలో ఉండే మూలము ఉత్ప్రేరకు అయినప్పుడు ఈ మూలాన్ని తెలుసుకోవాలే ఒక భావన మనసులో కలుగుతుంది కదా కాబట్టి ఈ సోలంలో కూడా మూలం ఉంది కదా మూలంలో కూడా స్థోలం ఉంది కదా ఏడు కుర్చీలో ఒక వ్యక్తి కూర్చున్నాడు కూర్చున్నప్పుడు వ్యక్తి కనపడతాడు కానీ కుర్చీ కనపడ్డు అదే కుర్చీ తలకిందుడిగా ఉంది అనుకోమ్మ మున్నప్పుడు కుర్చీ కనపడుతుంది కానీ వ్యక్తి కనపడదు కదా ఈ ప్రపంచం అంతా కుర్చీ లాంటిది తలకిందుగా ఉన్న కుర్చీ అయితే పైనుంచి కిందకొస్తుంది మామూలు గారు కుర్చీ అయితే దాని మీద మనుషున్నాడు ఆ కుర్చీనే మీరు మాయా అనండి ప్రకృతి అనండి ఏ పేరైనా పెట్టండి తలకిందుగా ఉన్నప్పుడు పురుషుడు కనపడదు ప్రకృతి కనపడుతుంది అది మామూలుగా కూర్చున్నప్పుడు మానవుడే కనపడతాడు ప్రకృతి కనపడదు అదే లాజిక్ ఈ ప్రకారంగా అర్థం చేసుకుని ఆ మూలంతో సమన్వయం చేయడానికి ప్రయత్నం చేయండి ఒకటి ఏమిటంటే సమస్య అంతా కూడా మూలము స్థూలము సమన్వయం చేసుకోవడమే ఈ సంబంధం ఎలా చేసుకోవాలి ఏ రకమైన సిద్ధాంత చేసుకోవాలి అదే మాత్రమే ఇక్కడ వేసుకోవాల్సిన పక్షామ్ మీరు ఆలోచన చేయండి సరేనమ్మా